కీర్తన మూడు వందల తొంభై ఒకటి కేవల కృష్ణావతార కేశవ దేవదేవా లోకనాథ దివ్యదేహకేశవ కిరణార్కకోటిజకేశవ హరిలక్ష్మీనాయక ఆదికేశవ గిరిరాజసుృతకేశవ నమో శరది గంభీర సాయి జయ జయ కేశవ కేకి కేక వాహన వరద వరదకేశవ పాక వంద్య భళి శసనవంద్య భళళిభి కేశవ కింకరబ్రహ్మాదిగణకేశమాకితీవేంకటాద్రికేశ కుంకుమాంకెలిగోటకేశశంకాహరణమో జగదేకకేశవ